నిత్యం సమచితత్వం ఇష్టానిష్టోపత్తి ఏదైనా మనకి నచ్చింది అయిందంటే ఓహో హోహో అని లేటస్ పార్టీ పెద్ద పెద్ద ఫంక్షను పెద్ద పండుగ మైక్ పెట్టేసి పండుగ చేసాం మనకి నచ్చనేది ఏదైనా ఆపద ఎవడైనా ప్రాణ ఇలాంటిది జరిగితే అయ్యో అయ్యో గుండెలు బాధేసుకుంటారు ఏడిపిస్తావు ఈ లక్షణం ఉంది అంటే ఇమోషన్స్ మీద ఏ రకమైన వశము లేకుండా ఇది సుఖం వస్తే పట్టలేనంత హర్షం హిట్ ఇంగ్ ది రూప్ దుఃఖం వస్తే గోయింగ్ గౌన్ అండర్ ది ఎర్ ఇటువంటి లక్షణము మనకు కనబడుతుంది సమాజం అయ్యో అయ్యో అయ్యోయో ఇలా కొట్టేసుకుంటూ పెద్ద గంటుకు పెట్టిన ఎక్కువ నువ్వు నన్ను ఉద్ధరిస్తావు అనుకున్నాను నువ్వు అప్పుడే వెళ్ళిపోయావా నీకు అప్పుడే వచ్చేసాడా నన్ను ఇక్కడ బతికించబడేసాడా అంటే లేదా పెట్టినా అలా గట్టిగా ఏడ్చేస్తూ ఉంటా ఇదంతా కూడా ఇటువంటి పబ్లిక్ డిస్ప్లే పబ్లిక్ డిస్ప్లే అన్బ్రైడిల్ పబ్లిక్ డిస్ప్లే తప్పదు అలాగంటే లక్షణము ఆత్మజ్ఞానానికి విరుద్ధము ఇక భక్తి వర్షాకాలపు చదువులు అంట ఓ రోజు భక్తి ఇంకో రోజు భక్తి యు భక్తి ముద్ద భక్తి మధ్యాహ్న భక్తి మళ్ళీ ఓ గంట క్రితం భక్తి మళ్ళీ ఇంకో గట్ట క్రితం రక్తి భక్తి రక్తి మధ్యన ఆశ్లేషన్ ఉంటుంది అలాంటి భక్తి ఉన్నట్లయితే అది కూడా వీడిని సంసారంలో బంధిస్తుంది తప్ప వీడి మోక్షానికి ఉపయోగపడదు తర్వాత ఎప్పుడూ ఏకాంతంలో ఉండకపోవడం ఏకాంతము పదానికి అసలు ఆ పదమే ఇష్టం ఉండదు ఏకాంతమైత్ర ఒంతెత్తు సొంఠి ఒంటెత్తు సొంత ఏదో ఆ రకంగా ఏకాకిగా ఎలా బతుకుంటావుదా ఒంటరిగా ఎలా ఉంటావు కోతడ్డు బోరు కొట్టేదా అని ఏకాంతవాసాన్ని నిరసించుతా అలా ఏకాంతవాసాన్ని నిరసించేవాళ్ళు వాళ్ళ ఆత్మజ్ఞానానికి అర్హులు కాదు తర్వాత నా చుట్టూ పది మంది ఉండాలి ఎప్పుడు పది మంది ఉండాలి ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ వాళ్ళు ఉండాలి లేకపోతే శిష్యులు ఉండాలి లేకపోతే ఫ్రెండ్స్ ఉండాలి ఎప్పుడు పది మంది ఉండాలి కాబట్టి నాకు బోరు కొట్టేస్తుంది అన్నవాడు ఆత్మ జ్ఞానానికి పనికిరా ఎప్పుడు పది మందితో ఉల్లాసంగా కబుర్లు చెప్పేస్తూ ఉండాలి నేను ఒంటరిగా ఉంటే నా వల్ల వదు అన్నవాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు తర్వాత వేదాంత జ్ఞానము ఎప్పుడైనా దుఃఖం వచ్చినప్పుడు వేదాంతం సుఖం వస్తే వేదాంతం లేదు ఏం లేదని అవుతు మారాడు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి ఏమిటో ఈ సంసారం అని ఒకసరంత వేదాంతం అలాంటి శ్మశాన వైరాగ్యం అధ్యాత్మ శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏమిటో ఈ సంపదలన్నీ మూట కట్టిపోతా ఉండే చూడండి పాపం నిన్న దాకా మనతో ఉన్నాడు ఇది వెళ్ళినప్పుడే ఒక కాలి బూడిదైపోతుంది శ్మశాన వైరాగ్యం శ్మశానం గేట దాటగానే ఏమంటే ఆ పలానా షేరు ఈ మధ్య తగ్గింది కదా పైకి వస్తుందంతా ఇంకా అలాగే ఉంటుందా అని అనుకోవడం దీన్ని శ్మశాన వైరాగ్యం అంట వైరాగ్యం పురాణం విసి పురాణంలో ఏదో వైరాగ్యానికి సంబంధించిన కథ చెప్తాడు ఆయన అది విని చూడండి ఆయన ఆ శుభ్రీ చక్రవర్తి చూడండి ఎంత గొప్ప దాతం దగ్గుంటే ఏమైంది దానం కూడా చేయాలి కదా అని ఏదో అనుకోవడం కూడా దానం చేద్దాం అని అనుకోవడం వైదిన తర్వాత మర్చిపోవడం ఎప్పటికప్పుడు పరగడుకు వేదాంత జ్ఞానం అలా ఉండకూడదు అయితే స్వామీజీని చూసినప్పుడు కొంత వేదాంతం ఏమంటే ఆత్మ ఆత్మ అంటే ఏ విధంగా ఆత్మ కావాల్సి వచ్చింది మిగతా డబ్బు తప్ప ఆత్మ డబ్బు భోగాలే కావాలి ఆత్మ ఇప్పుడు టీవీ కనపడు ఏమన్నా ఏ స్వామి వాటి ఆత్మ అంట వాట్ ఆత్మ నీ మేనత్త కొడుకు ఇలాంటి అరకూరేదాం పనికి రాదు అది ఆత్మజ్ఞానానికి అది మంచి లక్షణం కాదు తర్వాత ఏమండి ధర్మము అర్థము కామము అక్కర్లేదా మరి మోక్షమైనా ఎప్పటికీ ఇదో వాదం ఎప్పుడు మోక్షమైనా ధర్మార్థకామాలు కూడా అవసరమే డబ్బు సంపాదించుకోవాలి ఎందుకంటే కొంత ఆనందం డబ్బులో కూడా ఉన్నది భోగాల్లో కూడా ఆనందం ఉన్నది ధర్మం చేసి స్వర్గానికి వెళ్ళడం కూడా అవసరమే అక్కడ ఉంది ఆనందం మనం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లో పోవాలి సిన్థోసిస్ గా పోవాలి అంతేగాని ఈ ధర్మార్థకామాలు అక్కర్లేదు మోక్షం ఒక్కటి కావాలని ఏమైతే ఈ పద్ధతి కామకర్మలు చేసుకుంటూ ఉండాలి డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి డబ్బు పోగేస్తూ ఉండాలి ఇవన్నీ చూస్తూ ఉండాలి లక్ష్మీ యాగాలు వీచేస్తే డబ్బు పోగొట్టుకు డబ్బు వాడుకోవచ్చు భోగాలు అనుభవించవచ్చు ఎప్పుడైనా వీకెండ్ లో వివేక చూడమని పాఠం కూడా వినొచ్చు అన్నింటినీ కలిపిచ్చుకోవాలి తప్ప మోక్షం ఒక్కటే ధర్మార్థకామాలు వద్దు ఏమిటి పిచ్చి అని ఓ వాదం ముందు ఒకటి వాదం అలాగా దాన్ని ఎప్పి వేదాంత అంటారు దానికి ఇంతకు ముందోసారి చెప్పాను ఇటువంటి ఎప్పి వేదాంతము పనికి రాదు అలాంటి వేదాంతంలో ఉంటే వాళ్ళు ఆత్మజ్ఞానా అర్హులు కాదు తత్వజ్ఞానార్థ కాబట్టి శంకరులు మొదలు పెట్టిన నేను ముగించాను ఆయన ఏమన్నారు విపర్యంగా చెప్పారు ఎవని మానిత్వం గంధిత్వం హింస అక్షాంతి అనార్ద్యం ఐదు చెప్పారు ఐదు ఎందుకు చెప్పారో మామూలుగా ఐదు చెప్పరు ఒకటి చెప్పి ఆది అంటారు ఐదు చెప్పి ఆది అన్నారు ఇత్యాది ఆయన అభిప్రాయం ఏమిటంటే నువ్వు మిగతావన్నీ చెప్పుకో నువ్వు చూసుకో వెనక్కి చెప్పుకో ఎట్సెట్రాని కొట్టిపారేకు అని సూచించడం కోసం ఐదింటిని ఆయన అజ్ఞాన రూపాన్ని ప్రదర్శించారు మీరు ఇరవై ఇంటి యొక్క అజ్ఞాన రూపాన్ని మీరు తీసుకోండి అని ఆయన యొక్క అభిప్రాయం అందుగురికే నేను ఐ పుద్ధ సూపర్ భాష్య కారా ఐదు ఆయన చెప్పగాలి ఇరవై మనం చెప్పకపోతే మనం అది కాదు కదా అని చెప్పి ఇరవై నేను ఇత్యాది అజ్ఞానం విజ్ఞేయం మీరు దీన్ని తప్పక ఇదంతా అజ్ఞానము అని తెలుసుకోవాలి ఎందుకంటే జ్ఞానం తెలుసుకుంటే చాలు కదా అజ్ఞానం అనేది తెలుసుకోవడం అంటే అవసరం పరిహరణయాసార ప్రవృత్తి కారణత్వా ఈ అజ్ఞానము ఇరవై లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే తెలిస్తే వాటికి దూరంగా ఉండొచ్చు పరిహరణము అంటే దూరముగా పెట్టుక తెలుగు నైస్ ఎక్స్ప్రెషన్ దూరముగా ఉంచుక పెట్టుక అలా ఎందుకంటే మీరు వాటిని దూరంగా పెట్టకపోతే వాటిని మీరు నెచ్చిమి పెట్టుకున్నట్లయితే ఈ ఇరవై అజ్ఞాన లక్షణాలని వాటిలో ఒకటో రెండో తీసుకుని నెచ్చిమి పెట్టుకున్నారనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏంటంటే మిమ్మల్ని సంసారంలోకి త్రోసి వేస్తారు సంసారంలో పడి కొట్టుకుపోవడానికి హేతువు అవుతాయి కాబట్టి ఈ అజ్ఞానాన్ని బాగా చెప్తారు జ్ఞానాన్ని చెప్పింది ఎంత గట్టిగా చెప్పారో అజ్ఞానాన్ని కూడా అంత గట్టిగా చెప్తారు ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏది తినాలో చెప్తాడు కానీ ఏది తినకూడదు మరింత గట్టిగా చెప్తాడు ఏది తినాలో సూచనగా చెప్తాడు ఆ మీరు టమాటో తినా తినొచ్చు ఒక్కగా పప్పు కూడా తినచ్చు వంకాయ తినకూడదు గట్టిగా చెప్తాడు ఇంకా ఏమైనా తినం కానీ ఇది మాత్రం తినా గట్టిగా కాబట్టి అజ్ఞానాన్ని గట్టిగా చెప్పడం అవసరం తరువాత జ్ఞేయం ప్రవక్ష్యామితమశ్ అనాదిమత్పరం బ్రహ్మా సుచ్యేదానికి అధ్యాయం ఎలా ప్రారంభమైంది క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండింటినీ తెలుసుకోతే అదే జ్ఞానము అని ప్రారంభమవుతుంది కాబట్టి అది ప్రారంభమైనప్పుడు ముందే ఏం చెప్పాలి క్షేత్రం చెప్పాలి ఆ వరుసలో క్షేత్రం చెప్పాడు చెప్పాక క్షేత్రజ్ఞని చెప్పాలి చెప్పడం మానేసి ఇరవై గుణాలు చెప్పాడు పండుగ ఎందుకంటే క్షేత్రజ్ఞతత్వాన్ని తెలియాలి అంటే క్షేత్రం తెలిసినంత సరళము కాదు చాలా సూక్ష్మంగా ఉంటుంది సూక్ష్మమైన విచార శక్తి ఉన్నవాడికి మాత్రమే క్షేత్రజ్ఞతత్వము అనుభవానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సూక్ష్మ బుద్ధిని నిర్మాణం చేయాలి అది సరళం కాదండి చాలా కఠిన ఈ ఇరవై లక్షణాలు నెగిటివ్ ముందు పాజిటివ్ చెప్పి జ్ఞానము వాటి అజ్ఞానం నెగిటివ్ రెండు చెప్పేపటికి ఏమవుతుందో తెలుసినా మీరు కనుక ఓపెన్ మైండ్తో వింటే ఓపెన్ మైండ్తో వింటే మీరు యు గెట్ ఓపెన్ అప్ మీ మనస్సులో పేరుకొని ఉన్న భావజాలములన్నీ కూడా అవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి ఓపెన్ఆ మనస్సు మనస్సులో కట్టుకున్న గోడలన్నీ పోతాయితాయి మనస్సులో వేసుకున్న ముళ్ళన్నీ ఊడిపోతాయి మనస్సు ఎలా తయారవుతుందంటే ఒకడు చీకటి గదిలో కూర్చున్నాడు దానికి రెండు ద్వారాలు ఉన్నాయి రెండు కిటికీలు ఉన్నాయి నాలుగు ముసుగు కూర్చున్నాడు అప్పుడు హఠాత్తుగా ఒకడు వచ్చి ఆ రెండు ద్వారాలు ఫుల్గా బార్లా తెరిచి రెండు కిటికీలు ఫుల్గా తెరిచారు అప్పుడు గదిలో ఎలా ఉంటుంది పరిస్థితి మీ బుద్ధి అనే గదిలో పరిస్థితి అలా తయారవుతుంది ఈ ఇరవై లక్షణాలు వాటి నెగిటివ్ అపోజిట్స్ తెలిసే పడుతుంది ఇది ఎగ్జిపెన్స్ ఆఫ్ ద మాట్ నీకు ఈ పాఠంలో కొత్త కొత్త ఐడియాస్ ఏమీ ఉండవు మీకు కొత్త ఉపాసనలు ఇవ్వరు కొత్త మంత్రాలను అప్పజెప్పరు కొత్త కర్మాలను అప్పజెప్పరు ఏమీ కొత్తగా మీకు అప్పజెప్పిదేమి ఉండదు పాత వాటిని శుద్ధంగా దుమ్ము దులిపి కూర్చో గట్టిగా దొరుకుతారు ఈ ఇరవై లక్షణాలు లక్షణం అప్పుడు వీడి మైండ్ ఎలా ఉంటుందంటే ఓపెన్ అవుతుంది విచార క్షమము అవుతుంది అంటే తత్వాన్ని తెలుసుకోవడానికి కావలసిన ఓపెన్నెస్ ఆఫ్ ది మైండ్ ఉంటుంది మీరు ఏవేమో భావాలన్నింటినీ మనస్సులో పెట్టుకుని మా దాదా గారు ఎలా చెప్తారు ముతాదగారు ఎలా చెప్తారు మా గురువు గారు ఎలా చెప్తారు ఇలాగ పెట్టుకుని కర్మలు ఉపాసనల దగ్గర అన్ని రకముల విశ్వాసాలని నెచ్చిన పెట్టుకుని మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి పూనుకుంటే అది మీ వల్ల అవదు యర్ టు గెట్ ఓపెన్ ఆఫ్ అటువంటి ఓపెనింగ్ అప్ అయితే కానీ వాడికి క్షేత్రజ్ఞతత్వాన్ని బోధించటం కుదరదు అందుకోసమని సమానత్వం అదర్ధత్వం మనం మామూలు సమాజంలో ఉండే లక్షణాలు ఎవళ్ళ లక్షణాలు మేము పెద్ద పెద్ద పూజలను చేస్తున్నాము పెద్ద పెద్ద ఉపాసనలను చేస్తున్నామని చెప్పే వాళ్ళ లక్షణాలు సరే లౌకికుల లక్షణాల గురించి చెప్పేదే ఉంది ఈ సమాజంలో మీకు అనుభవానికి వచ్చే తారస్సుల్లే ఈ అవలక్షణములనన్నిటినీ గుర్తుపట్టి వాటినన్నిటినీ సబ్బు పెట్టి ద్రష్ పెట్టి తోనేసి పక్కన పడేస్తే గాని వాడికి క్షేత్రజ్ఞతత్వము అవగాహనకు రాదు అందుకోసం శ్రీకృష్ణుడు ఆ కార్యక్రమం మొదలుపెట్టి అమానత్వం మొదలెట్టి ఆయన అమానత్వం అనగానే ఆ బాణం వెళ్ళి వందలో తొంభై తొమ్మిది మందికి ఆ బాణం వెళ్ళి వందలో మందికి తగిలేస్తుంది ఎవ్వడు బి పోయిన బచిత అందరికీ తగిలేస్తుంది ఎందుకంటే ప్రతివాడికి ఎంతో కొంత దంభం ఉంది ఓపెసలంత దంభం ఆ తగు నా బాణం వచ్చి అదే భగవానుడు ఇలా చెప్పారు కదా మనం ఇంకా ఈ దమ్మం పెట్టుకున్నాము అని వాడు అనుకుంటాడు అనుకోవాలి కాబట్టి ఈ శుద్ధీకరణ కార్యక్రమం దుసారా ఇది గట్టిగా అయితే గానీ వీడు ఫుల్గా ఓపెన్ అప్ అయితే గానీ వాడు ఆత్మజ్ఞానాన్ని తెలియ అరయుటకు అర్హుడే కాదు ఆ విషయాన్ని గమనించాలి ఇప్పుడు ఆ ప్రక్రియ అంతా పూర్తయింది ఇప్పుడు కాబట్టి క్షేత్రజ్ఞతత్వాన్ని అరయుటకు కావలసిన అర్హతను వీడికి కలిగినది కనుక ఇప్పుడు ఆయన చెప్తారు జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామి అని మనం చెప్పి చెప్తాం దాన్ని అవతారిక చూద్దాము యథోక్తేనే ఇరవై జ్ఞాన లక్షణాలు చెప్తారు ఈ ఇరవై జ్ఞాన లక్షణము జ్ఞాన సాధనములు చెప్పారు ఈ ఇరవై జ్ఞాన సాధనాలతోటి కొంద తెలుసుకోదగిన వస్తువు ఏమిటి తెలియదగ్గదేమిటి ఇవన్నీ కూడా జ్ఞానములకు సాధనములు ఆ జ్ఞానములో విషయమేమిటి ఆ తెలుసుకోదగ్గది ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది ఉదయిస్తుంది కదా ఇది ఆకాంక్షాయా అప్పుడు ఆ ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏమని జ్ఞేయం ఎత్తతే ఇది తెలియదగినదియో అది నీకు చెప్తాను ఏది తెలియదగినదియో అది మిగిలి ఏమున్నది క్షేత్రం చెప్పడం అయింది కనుక క్షేత్రజ్ఞతత్వమే మిగిలి ఉన్నది అది నీకు నేను చెప్తాను దీని మీద ఒక పూర్వపక్షం నను యమాన్యమాశ్చాయ నేను ఈ పూర్వపక్షాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మీకు దృష్టాంతం చెప్తాను ఓ మ్యాథమాటిక్స్ టీచర్ దగ్గరికి ఓ విద్యార్థి వెళ్ళారు విద్యార్థి వెళ్తే ఆ విద్యార్థి చాలా ఫ్యాషన్ డ్రస్ వేసుకుని వెళ్ళాడు వెళ్తే ఆ టీచర్ కొంచెం చాలా వస్తాం మనిషి కొంచెం పాఠకాలపు టీచరు ఆయన అన్నాడు ఎందుకో నా దగ్గరికి ట్యూషన్కి వచ్చేప్పుడు అంత ఖరీదైన డ్రెస్ మీకు సింపుల్ డ్రెస్సులో రావచ్చు కదా అని అన్నాడు అంటే ఆ విద్యార్థి అన్నాడు మేస్తారు మీరు నాకు బహిరానికి చెప్తారని నేను వచ్చాను డ్రెస్ తెచ్చుకున్నా పుస్తకం తెచ్చుకున్నాను మీరు మహిమానిక్స్ చెప్పండి నా డ్రస్సు గురించి నా నియమాల గురించి మీకు అనవసరం కదా అని అన్నాడు అంటే ఆ టీచర్ ఏమన్నాడు అవునా కరెక్ట్ ఐ సారీ అనే పాఠం చెప్పాడు కరెక్ట్గానే ఉంది కదా బాగానే ఉంది కదా ఇదో మ్యాథమెటిక్స్ పాఠం చెప్పేప్పుడు వాడు డ్రస్సలు ఆడుస్తుంటాడు పొగరమూతగా ఉంటాడా అయితే చాలా ఫ్యాషనబుల్గా ఉంటాడా సింపుల్గా ఉంటాడా అవన్నీ అనవసరం వాడు సింపుల్గా ఉంటే మ్యాథమెటిక్స్ బాగా వస్తుందా ఏమీ రాదు కొంచెం ఫ్యాషనబుల్గా ఉంటే మ్యాథమెటిక్స్ రావడం మానేస్తుందా మానే కాబట్టి పాఠం చెప్పే సందర్భంలో మెల్ని ఎందుకండి మీరు ఏం చెప్ప ఏం తెలుసుకోవాలి ఆత్మ అనే వస్తువుని తెలుసుకోవాలి ఓకే చెప్పండి ఆత్మ అనే వస్తువు ఏమిటో అంటే కానీ అమా అంత గోళంతా ఏమిటి సత్యము ఒకటి సత్యం పాటిస్తాడు అహింసని పాటిస్తాడు యమా యమాస్ అహింసని పాటిస్తాడు సత్యంగా ఉంటాడు అహింస సత్యం ఇంత నియమాలు కూడా పాటిస్తాయి ఏమిటి శౌచం ఈశ్వర భక్తి ఇవన్నీ ఉన్నాయి మ్యాథమెటిక్స్ పాఠానికి వచ్చాడు వాడికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అని అడిగితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్తాడు వాళ్ళు ఎవరైనా అంటారు ఇప్పుడు వాళ్ళు ఏది అని ఇంకొకడు వాడు అనుకూలమైతే సత్యం చెప్తాడు లేకపోతే అసత్యం చెప్తాడు తిరుసక కూడా వాడికి ఏమో అభ్యంతరం లేదు చికెన్ బిర్యానీ ఏదో తిని పాఠానికి వచ్చాడు ఏ హోల్ స్క్వేర్ ఎంత అడిగాడు అలాగే అది ఏ స్క్వేర్ అప్పుడు గురువు గారు కాబట్టిమాలు పాఠం చెప్పరా అంటే యమాలు నియమాలు చెప్తాడు ఏంటి పూర్వపక్షం అర్థమైంది ఇంకో ఇప్పుడు యమాహ ఇప్పుడు యమానిత్వం అదంధిత్వం అని నేను చెప్పినవి యమములు నియమములు యమములు అంటే రిస్ట్రెయిన్స్ నియమములు అంటే రెగ్యులేషన్ యమములు అంటే వ్యక్తిగతంగా పాటించదగిన సూత్రాలు లక్షణాలు నియమములు అంటే సమాజ జీవనంలో పాటించదగిన సూత్రాలు అది మ్యాథమెటిక్స్ పాఠం చెప్పడా అంటే నువ్వు వ్యక్తిగత జీవనంలో ఈ లక్షణాలు కలిగి ఉండాలి సమాజ జీవనంలో ఈ లక్షణాలు కలిగి ఉండాలి అది వాడికి యమాలు నియమాలు మీరు బోధించారనుకోండి వాడు ఏమంటారు ఎవరి శాస్త్ర మేస్తారు మ్యాథమెటిక్స్ చెప్పండి ఇవన్నీ మొదలు పెట్టారు ఏమిటో అంటాడా అలాగే క్షేత్రజ్ఞ తత్వము కలదు ఆత్మ అది చెప్పమంటే నువ్వు యమాలు నియమాలు ఎకరం పెడతావేమిటి ఓకే అహింస సత్యము అస్థేయము శౌచము ఈశ్వర ఈశ్వర శరణాగతి యమాలు నియమాలు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఉంటే ఆత్మ తీరుస్తుందా జ్ఞానం ఎలాగలుగుతుంది ఒక వస్తువు కలదు దాని జ్ఞానం ఎలా కలుగుతుంది ఆ వస్తువు గురించి చెప్తే వీడు బుద్ధిని ఉపయోగించి తెలుసుకుంటే ఆ వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది అంతేగాని జ్ఞానానికి బైనామికల్ ధైర్యం తెలుసుకోవాలి తెలియాలి అంటే ఏం చేయాలి యమాలు నియమాలు పెట్టుకుంటే బైనామిక ధైర్యం తెలుస్తుందా పంచి పెట్టుకుని విభూతి పెట్టుకుని వెళ్ళి గాయత్రి జపం చేసుకుని వెళ్ళి కూర్చున్నాడు తెలిసిపోతుందా బైనామిక డైనామిక ఎలా తెలుస్తుంది ఆ నష్టం చక్కగా సిస్టమాటిక్గా ఆ మ్యాథమెటికల్ ధైరంని ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళు శ్రద్ధగా వింటే తెలుస్తుంది కాబట్టి ఎక్కడ ఫోకస్ పెట్టాలో అక్కడ ఫోకస్ పెట్టడం మానేసి ఈ యమాలు నియమాలు ఎక్కడో పెట్టడం అనగానే నువ్వు చెప్పు ఆత్మ గురించి చెప్పు నేను తెలుసుకుంటాను వైడ్ యూ చేక్ అండ్ గోయిన్ టు సమదర్ డైరెక్షన్ అని పూర్వపక్షం అమానిత్వాది కిద్ వస్తున పరిచ్ఛేదకం దృష్టం ఇప్పుడు ఉదాహరణకి మ్యాథమెటిక్స్ ఉంది నేను అమానిత్వం రంధిత్వం అహింసా క్షాంతిరాజ్యమం ఈ లక్షణాలన్నీ పెట్టుకున్నాను పెట్టుకుంటే ఆ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ నాకు అందిపోతుందా అలా ఎక్కడా కనపడు పరిచ్ఛేదకము అంటే ఈ లక్షణములు ఆ సబ్జెక్ట్ని కవర్ చేసేసి ఆ సబ్జెక్టు వీడికి అధీనం అయ్యేట్లా చేసుకున్నట్టుగా మీకు ఎక్కడైనా ఉందా లేదు ఎక్కడా అలా లేదు వాడు అమాజికలో ఉంటే పూల రెస్పెక్ట్ ఇస్తారు వాడికి అహంకారం లేదా చాలా సజ్జలు రెస్పెక్ట్ ఇస్తారు అది లభిస్తుంది తప్ప మ్యాథమెటిక్స్ పండితులు అయిపోతుంది ఫిజిక్స్ పండితులు అయిపోతుందా అలా నిజానికి సద్గుణములు ఎన్ని ఉన్నా ఒక వస్తువు యొక్క జ్ఞానం ఆ సద్గుణముల మూలంగా కలుగుతుంది అనేటువంటి దాఖలాలు ఎక్కడా లేవు మనకి ఇది ఆపోజిట్లో కూడా కనపడతాయి ఒకటి అన్ని సద్గుణాలు ఉంటాయి కానీ వాడికి చదువు చదికారు అది ఇంకొకటికి ఏ సద్గుణాలు లేవు కానీ క్లాసులో ఫస్ట్ వస్తాయి సినిమాకి పారిపోతూ ఉంటాయి కానీ క్లాసులో ఫస్ట్ నేను చూశాను ఒకడు అన్నాడు ఎప్పుడు ఆయన సినిమా పాల్పోతున్నాడు గమనించారా అని ఒకడు కంప్లైంట్ చేశాడు మాస్టర్ మాస్టర్ అన్నారా మొన్న జరిగిన ఎగ్జామ్ లో ఎవరు ఫస్టే వాళ్ళు వచ్చారు రాని వాడే వచ్చాను నన్ను ఎందుకు వాడు సినిమాకి ఫస్ట్ వస్తున్నాడు నువ్వు క్లాసుకు వచ్చి కూడా సీనియర్ ఫస్ట్ రావట్లేదు కాబట్టి క్లాస్లో కూర్చోం నువ్వు సినిమాకి వెళితే ఉన్న మార్కులు కూడా పోతావు వాడికి నన్ను అని చెప్పాడు కాబట్టి ఎక్కడా కూడా సత్యమో అహింసామైన సద్గుణములు ఉంటే ఆ సబ్జెక్ట్లో వీడు పండితుడైపోతాడు అనేటువంటి దాఖలేమీ లేదు సర్వత్ర జ్ఞానము తదేవత్యేయస్ పరిచ్ఛేదకం దృశ్యతే ఎక్కడ ఎన్ని ఏ సందర్భం మీరు తీసుకున్నా ఫిజిక్స్ లో పండితుడు అంటే ఏం చేయాలి యమము నియమము పెట్టుకుంటే ఫిజిక్స్ లో పండితుడు అవుతాడు అండి ఆ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ మ్యాటర్ ని త్వరగా స్టడీ చేసి తెలుసుకుంటే ఫిజిక్స్ లో పండితుడు అవుతాడు తర్క పండితుడు అవ్వాలి తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేసి తెలుసుకుంటే తర్క పండితుడు అవుతాడు అకౌంట్స్ పండితుడు అవ్వాలి అకౌంట్స్ ను స్టడీ చేసి తెలుసుకుంటే అకౌంట్స్ పండితుడు అవుతాడు అలాగే చూసుకున్నాం తప్ప లోకంలోనూ అమానిత్వం అదంధిత్వం పెట్టుకుంటే వాడు ఈ పండితుడు అయ్యాడు ఆ పండితుడు అయ్యాడని లోకంలో ఎక్కడ అలా లేదు నహీ అన్య విషయ జ్ఞానేనా అన్యత్ ఉపలభ్యతే యథా ఘట విషయ జ్ఞానేనా అగ్ని ఇప్పుడు వీరికి ఘటం గురించి అన్నీ తెలుసుకున్నాడు అగ్ని యొక్క జ్ఞానం కలుగుతుందా కల ఘటం గురించి అన్నీ తెలుసుకుంటే ఏ జ్ఞానం కలుగుతుంది ఘట జ్ఞానం అగ్ని యొక్క జ్ఞానం మాత్రం ఏంటి కలగదు వీడు యమాలు ఐదు అహింస అసత్యము అన్నీ తెలుసుకున్నాడు శౌచము మొదలైన నియమాలన్నీ తెలుసుకున్నాడు వాటిని ఆచరణలో కూడా పెట్టుకున్నాడు తద్వారా వాటిని అనుభవానికి తెచ్చుకున్నాడు వాడికి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది కలగడానికి వీలు యమాల గురించి తెలుసుకుంటే యమాల జ్ఞానమే కలుగుతుంది నియమాలు తెలుసుకుంటే నియమాల జ్ఞానమే కలుగుతుంది అంతే తప్ప ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది అమానిత్వం అదంభిత్వం అవన్నీ తెలిసేసుకుంటే మీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది అమానిత్వం తెలుసుకుంటే ఏందు కలుగుతుంది ఏ జ్ఞానం కలుగుతుంది అమానిత్వ జ్ఞానం కలుగుతుంది అదంభిత్వం తెలుసుకుంటే ఏ జ్ఞానం కలుగుతుంది అదంభిత్వ జ్ఞానం కలుగుతుంది అమానిత్వము అదంభిత్వము రెండు తెలుసేసుకుంటే ఏ జ్ఞానం కలుగుతుంది అమానిత్వ అదంభిత్వ జ్ఞానం కలుగుతుంది అంతేగాని ఈ ఇరవయ్యు పట్టేస్తే ఆత్మ జ్ఞానాన్ని కలుగుతుంది ఒకదాన్ని తెలుసుకుంటే ఇంకో జ్ఞానం అలా కలుగుతుంది నైష దోష ఈ పూర్వపక్షము పూర్వపక్షం అంటే దోషాన్ని ఉద్భావన చేయుట ఇది సరికాదు నేను చెప్పినటువంటి ప్రతిపాదనలో నేను చెప్పిన ఈ దోషము లేదు అంటే అర్థమవుతుందనమాట అమానత్వం అదంహిత్వం అనేది ఉంటేనే ఆత్మజ్ఞానము కలుగు ఎందుకంటే జ్ఞాన నిమిత్తవాత్ జ్ఞానం ఉచ్యతే ఇది అవోచమా ఈ మాట నేను ఇంతకుముందే చెప్పాను ఈ ఇరవై లక్షణములకు జ్ఞానం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అది ఆత్మజ్ఞానము కలుగుతలో నిమిత్తము అవము అది నిమిత్తం ఆ నిమిత్తం ఉంటే కానీ ఇంకా ఆత్మజ్ఞానం తగదు ఇప్పుడు కూడా ఒకటి కలగా ఒకటి పుట్టాలి అంటే రెండు కారణాలు ఉంటాయి ఉపాదానము నిమిత్తము అని ఉంటుంది ఇప్పుడు ఒక మొక్క అంకురించిన అంకురం పుట్టింది అనుకోండి అంకురం పుట్టినప్పుడు దాంట్లో రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఉపాదానం అదేవిటి విత్తు రెండవది నిమిత్తం అదేవిటి వర్షము వర్షం ఇప్పుడు వర్షాలు కావాలి వర్షాలు కావాలని ఇంత గొడవ మనం ఎదుగుపడుతున్నాము మన దగ్గర విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయి కదా విత్తనాలు ఉన్నాయి నేలు ఉన్నాయి ఇంకా వర్షం గురించి ఎందుకు నీకు అంటే అయ్యో అలా కాదయా విత్తనాలు నేల్లో వేసినప్పటికీ అంకురం విక్కునించే కొడుతుంది ఏమీ సందేహం లేదు కానీ వర్షమనే నిమిత్తము ఉండి తీరాలి అలాగే ఆచార్యుడు ఆత్మస్వరూపాన్ని బోధిస్తే వీరికి ఆత్మజ్ఞానం కలుగుతుంది కరెక్టేది ఆత్మజ్ఞానం అలాగే కలుగుతుంది కానీ ఆ ఆచార్యుడు బోధవీడికి వచ్చి దీనికి ఆత్మజ్ఞానం అనేటువంటి అంకురం కలగాలి అంటే ఆ హృదయంలో అమానిత్వం అదంభిత్వం అనే వర్షపు చినుకులు పడి చేయాలి ఆ ఆ హృదయము అలాగే ఉండాలి మీరు విత్తులు మంచి ఫస్ట్ క్లాస్ విత్తులు తీసుకుంది కుడి నేలలో ఇసక నేలలో చల్లి రండి వెళ్ళి ఓ వారం రోజుల తర్వాత వెళ్ళి చూడండి ఏమో తయారు ఇస్తూ పిచ్చిపోయి మధ్యలో కలిసిపోతాడు అది అంకురించు అలాగే మానిత్వము అధికముగా గలవాడు దంభము గలవాడు వాడికి మీరు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆ క్షేత్రజ్ఞ తత్వాన్ని వాడికి వాడు ఎంత బుద్ధిమంతుడైనా కూడా వాడికి ఆ జ్ఞానము అనుభవానికి రాదు ఒకచో వాడు పెద్ద తక్కువ పండితులు కాకపోవచ్చు సంస్కృత పండితులు కాకపోవచ్చు కానీ అమానిత్వము అగంధిత్వము అనే లక్షణాలు నిండా గలవాడు వాడికి ఆత్మస్వరూపాన్ని బోధిస్తే ఏమవుతుంది వాడికి అది వెంతనే అనుభవానికి వచ్చు ఇది పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు ఆ పూర్వపక్షం ఎందుకు వచ్చిందంటే ఆత్మజ్ఞానం అనేది ఘట ఆత్మజ్ఞానం అనేది తర్కజ్ఞానము మీమాంసా జ్ఞానము ఫిజిక్స్ జ్ఞానము కెమిస్ట్రీ జ్ఞానము లవలే వంటిది అని భ్రమపడి ఆ పూర్వపక్షం వచ్చింది ఆత్మజ్ఞానం అనేది అటువంటి వాటి యొక్క జ్ఞానము కాదు ఆత్మంటే నీ స్వరూపమే దీని జ్ఞానము ఇది జ్ఞాత యొక్క స్వరూపము యొక్క జ్ఞానం జ్ఞాత చేత తెలియబడే వాటి యొక్క జ్ఞానము కాదు జ్ఞాత యొక్క స్వరూపము యొక్క జ్ఞానం కాబట్టి జ్ఞాత చేత తెలియబడే వాటి యొక్క జ్ఞానమునకు అమానత్వం అదంభిత్వం ఇత్యాది లక్షణాలు ఉన్నా ఉండకపోయినా ఆ జ్ఞానాలు కలుగుతాయి కానీ జ్ఞాత యొక్క స్వరూప జ్ఞానము అమానత్వం అదంభిత్వం అనే లక్షణములు కళ హృదయమున మాత్రమే కలుగు కాబట్టి అమానిత్వాదులను మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ జ్ఞానాలతోటి ఆత్మ జ్ఞానాన్ని బెటగట్టి సమాజత్వాదులు ఆవశ్యకము కాదు అనేటువంటి ధోరణి కాజాదు ఇది అత్యావశ్యకము అని ఇంతకుముందు చెప్పడం అనేది జ్ఞేయం ఎత్ తత్ ప్రవక్ష్యాము ఇక్కడ జ్ఞేయము అంటే ఘట పటాదుల జ్ఞానములో విషయము అని అర్థము కాదు ఇది చెప్పడం అవసరం ఎందుకంటే ఘటమున్నది జ్ఞాత జ్ఞేయము జ్ఞాత అంటే తెలివివాడు జ్ఞేయము అంటే తెలియబడేది ఓకే ఇప్పుడు నేను ఘటమును చూసుకున్నాను ఇప్పుడు జ్ఞాత వరు నేను ఘటం ఏమిటి జ్ఞేయం ఘటం జ్ఞేయమవుతుంది జ్ఞాత జ్ఞేయం పటము ఏమవుతుంది జ్ఞేయం పటం అంటే ఇది వస్త్రం కుద్యము అంటే గోడ గోడ ఏమిటవుతుంది జ్ఞేయం తెలియబడే బ్రహ్మ కూడా జ్ఞేయము అంటే ఘటన లాంటిది గోడ లాంటిది బ్రహ్మ కూడా అని అలా అనుకునే ప్రమాదం ఉంది నో జ్ఞానములో విషయము దాన్ని జ్ఞేయమంటారు బ్రహ్మ జ్ఞానములో విషయము కాదు మరి జ్ఞేయము అంటున్నారేమి మీరు ఇలాంటి పదప్రయోగాలు చేస్తున్నారు ఏమిటి మమ్మల్ని సంఘంలో పెట్టడానికి ఆ పదం వాడారా ఆ పదం తీసేసి పదం పెట్టండి అని మీరు మారాన్ని చేయకూడదు ఎందుకంటే పదాలు వాడుతారు వాటిని సరిగ్గా అర్థం చేసుకుని పూచి మన మీద ఉంటుంది తప్ప పదములను వాడకూడదు అనేటువంటి అనే ఆంక్షలు శాస్త్రంలో పనికిరావు జ్ఞేయశుద్ధానికి అర్థం ఏంటంటే జ్ఞానే విషయ విషయ అది కాదు జ్ఞానే విషయం అని కాదు జ్ఞాపం యోగ్యం తప్పక జీవితములో తెలియదగి తెలియదగినది తెలియబడేది అని కాదు తెలియబడేది అని కాదు తెలియ తగ్గించది అంటే ఏమిటనమాట ఏమంటే మీరు ఈ సంసారంలో ఈ లోకంలో ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఆ తెలుసుకునేవాడి స్వరూపం ఏడైనా తెలుసుకున్నారా అదే లేదండి ఈ ఈ పనిలో పడుకున్నాం చాలా విషయాలని తెలుసుకుని హడాలో ఉన్నాం తప్ప తెలుసుకునేవాడిని తెలుసుకోవాలి అని మేము ఎప్పుడు అనుకోలేదే అంటే చూడవ నువ్వు తెలియబడే వాటిని ఎన్నింటిని తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసినవి మిగులే ఉంటాయి లోకంలో తెలియబడివి ఎన్ని ఉన్నాయి వెయ్య కాదు లక్ష కాదు కోట కాదు కొన్ని వంద కోట్ల కాదు ఇంకా ఎక్కువ మీరు కోట్లు తెలుసుకో తెలియబడే వాటిని తెలుసుకున్నారనుకోండి ఇంకా తెలియబడివి మిగులే ఉంటాయి కదా ఎక్కడికైనా పూర్ణత్వం అనేది సిద్ధిస్తుందా సిద్ధింపు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు వంద విషయాలు తెలుసుకున్న సంసారానికి సంబంధించినది మీరు వంద తెలుసుకున్న మీరు తెలుసుకున్నది సున్నా అదే వంద తెలుసుకున్న అయినా తెలుసుకున్నది సున్నా పోనీ ఇంకొక లక్ష తెలుసుకున్నారు ఆయన మాట ఏంటి ఆయన తెలుసుకున్నది కూడా సున్నా తెలుసునా ఎంత ఊక బొక్కితే శరీరానికి బలము వచ్చును చెప్పండి మీరు బొక్కడము అంటే తినడం ఎంత ఊక బొక్కితే శరీరానికి బలము వచ్చును ఓ కేజీ బొక్కితే బలం వస్తుందా కొన్ని కేజీలు బొక్కితే బలం వస్తుందా కొన్ని వంద కేజీలు బొక్కేదనుకోండి అప్పుడు బలం వస్తుందా అయితే ఎంత మొక్కితే బలం వస్తుంది అహం కాదయా బలం ఎంత మొక్కినా రాదు ఈ సంసారం అలాగే ఎప్పటికైనా నేను తెలుసుకున్నవన్నీ పక్కన పెట్టి ఆ తెలుసుకునే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే వాడు బతికి బట్టగట్టాలి తప్ప వాడు కృతార్థుడు అవ్వాలి తప్ప ఈ సంసారంలో ఎన్ని తెలుసుకున్నా ఈ అర్థమే యథార్థముగా తెలియదగినది తెలియటకు యోగ్యమైనది ఈ సృష్టిలో ప్రకటి వేయగలదు అది ఏ ఆత్మ జ్ఞేయం ఎత్ తత్ ప్రవక్ష్యామి ఆ జ్ఞేయమును నీకు చెప్తాను అయితే ఇంకో ప్రశ్న జ్ఞేయం అంటే తెలియదగినది ఆత్మ ఆత్మ అంటే ఎవరు నేనే ఆత్మ నేను నా గురించి నేను తెలుసుకోవాలా అవును నా గురించి నేను తెలుసుకోవడం నా గురించి నాకు ఇప్పటికే తెలిసే ఉన్నది నా గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి అంటే దీనికి రెండు దృష్టాంతాలు చెప్పచ్చు భాగవతంలో కర్తం శంబరుడు అని వాడు అసురుడు వాడు లక్షణాన్ని బట్టి అసురుడు అంటారు ప్రతి వాడిని అసురుడు అన ఇప్పుడు విభీషణుడు అనుకోండి విభీషణాసురుడు అని ఎప్పుడైనా విన్నారా మీరు అంటే ఏమంటారు విభీషణుడు అంటారు రావణుని ఏమంటారు రావణుడు అంటారా అలా కొట్టే విన్నారా రావణాసురుడు ఆ లక్షణాలు ఉంటేనే అసురశబ్ద ప్రయోగం చేస్తారు ఈ శంభరుడు వీడు అసురుడు శంబరాసురుడు వీడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడికి కొడుకు పుడతాడు వాడి పేరు ప్రద్యుకుడు విజ్ఞుడు పుట్టాడేమో గుర్తు నాకు ఈ బాంధవ్యాలు బాగా గుర్తు ఉండవు భాగవతంలో కథలు ఆ వీడి వాడు అవతాడు ఇవన్నీ గుర్తుండవు నాకు నేనేదో పుస్తకం చూసిన వాళ్ళే కదా ఎప్పటికీ గుర్తుండవు ఏదో గుర్తున్నంత నేను సదుపాటు చేసి చెప్తున్నాను శ్రీకృష్ణుడికి ప్రద్యుమ్నుడు అనే కొడుకు రుక్మిణి ఎందుకు పుట్టాడేమో నాకు ఊహ వీడు పుడతాడు రుక్మిణి వీడిని ఆ బంగారపు ఉయ్యాల చుట్టూలో పెట్టి పడుకోబెట్టి ఆమె మన సమ్మె పడుకో ఈ శంభరాశుడు వచ్చి దీన్ని కిడ్నాప్ చేసుకుంటాను అక్కడ తన అంతఃపురంలో దాచిపెడతాడు ఈ నీళ్లు వెతుక్కుంటారు వెతుక్కుంటే ఎక్కడా కనపడతారు అందరూ కల్లంబడి నీళ్లు పెట్టుకుంటారు కృష్ణుడు కూడా వాళ్ళందరితో పట్టుగా ఆయన కూడా కపట మాయా సంసారి కాబట్టి ఆయన కూడా కల్లంబ నీళ్ళు అయ్యో కన్న కొడుకు నెలల బిడ్డని ఉయ్యాలలో బిడ్డని ఎత్తుకుపోయే వాళ్ళు ఏమిటో అంత అజ్ఞానం కలియుగం రాబోతుంది అని అందరూ ఏడ్చి ఓ ఊరుకుంటారు అంత వైరాగ్యం కూడా కలవాలి ఓ ఏడుపు ఏడితే దాన్ని అందుకే ఊరుకుంటారు అయితే ఈ ప్రద్యుమునుడు అక్కడ పెరుగుతున్నాడు శంభరుడు అంటే షం అంటే సుఖముని బ అంటే కత్తి లేదు అంటే అజ్ఞానమని అర్థం అజ్ఞానానికి ప్రతీక ఈ కథలన్నీ ఇలాగే ఉంటాయి వాడు అసురుడు ఎందుకు అసురుడు ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తాడు ఇతరుల పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు కలిపి వాడు అవసరం సో ఈ కిడ్నాపర్స్ అందరూ అవసరం లేదు ఎనీవే సో ఈ శంబరుడు వాడిని పెంచుతాడు వాడు పిల్లవాడు కదా ఆ ప్రజుమునుడికి ఏమని చెప్తాడంటే నాన్న నేనే ఉంది ప్రజుమునుడు పెరిగి పెద్దవాడు అవుతాడు యువకుడు అవుతాడు మంచి పండితుడు అవుతాడు మంచి యుద్ధ అవుతాడు మంచి అండగాడు బలమైన యువకుడు కానీ శంబరుడు నాన్న అనుకుంటూ కానీ ప్రద్యుమ్ముడి తండ్రి ఎవరు శ్రీకృష్ణ గురవారు మనందరం కూడా ఆ ప్రద్యుమ్ అని స్థితిలో ఉన్నాం మన స్వరూపమేమి మనం ఎవరికి చెందిన వాళ్ళము ఈశ్వరులకు చెందిన వాళ్ళము కానీ మనం ఏమనుకుంటున్నాము ఈ జగత్తునకు చెంది ఉన్నాము అని అనుకుంటున్నాం ఎవరినైనా ఎవ నీవు ఎక్కడి వాడము అన్నది ఏం చెప్తాడు నేను పంజాబ్ వాళ్ళని మద్రాసు వాళ్ళని చెప్తాడు తప్ప నేను ఆ ఈశ్వరునకు చెందినవాడను అని ఎవడైనా చెప్తాడా చెప్పడం ఒకవేళ చెప్తే విన్నవాడు అర్థం చేసుకుంటాడా అర్థం చేసుకుంటాడు కొన్ని చెప్పడం వినడం మాట అలా చెబితే ఎవడైనా అలా అనుకుంటాడా నేను జగత్తునకు చెందిన వాడను ఆ పూజించాలి ఆ చేరుకోవాలి అనుకుంటాడు లైక్ ప్రద్యుమ్న పెద్ద మాయా మాయాసురుడు ఆ ప్రద్యుమ్నుడు మాయా మాయాసు శంబరాసురుడు అంటే మాయాసురుడు ఆ ప్రజుమ్నుడు ఈ మాయాసురుణ్ణి తన జనకుడు అనుకుంటాడు అలాగే మనం కూడా ఈ జగత్తు ఈ సంసారము నాకు జన్మనిచ్చింది నన్ను పెంచి పోషిస్తోంది నాకు ఆశ్రయం ఈ సంసారము అని మనం అనుకుంటాం అప్పుడు ఆ శంభరుణ్ణి ఈ మాయా ఈ శంబరాసురుడు ఈ ప్రజుమ్ను కదా వాడిని పెంచి పోషించి పాలించింది ఎవరో తెలుసునా రతి రతి అనే అమ్మాయి అనే ఆడే ఆ ప్రజ్ఞని పెంచి పోషిస్తుంది అంటే శబరాశుల్లే అంతఃఫూలంలో రతి అంటే అర్థమేంటి సంసారాసక్తి అని అజ్ఞానము అజ్ఞానము మనల్ని కిడ్నాప్ చేసిస్తే సంసారాసక్తి ఆ అజ్ఞానం యొక్క పర్యవేక్షణలో మనల్ని పెంచి ఇంత వాళ్ళను చేసింది కాబట్టి మనం ఏమనుకుంటున్నాము ఈ అజ్ఞానమే నా జనకుడు ఈ సంసారాసక్తియే నాకు ఆశ్రయము అని అలా బతుకుతూ ఉన్నాం మనం అప్పుడు ప్రజన్యుడికి ఒక మహాత్ముడు చెప్తాడు రే ఈ శంబరుడు నీ తండ్రి కాదు అని చెప్పాడు ఈ రతి నిన్ను నీ ధాత్రి తల్లి కాదు ఏమి కాదు నీకు మరి నా తండ్రి ఎవరు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు నీ తండ్రి అని చెప్తాడు చెప్తే అప్పుడు అర్జునుడు కళ్ళు తెరుస్తాడు శ్రీకృష్ణుడు ఫోటో చూపిస్తారు వాడికి అర్జున్యుడు ఫోటో అంటే చిత్రం వేసి చూపిస్తాడు అంటే వాడంటాడు ఇది నా ఫోటోయే కదా కాదు మీ ఫోటో కాదురా మీ నాన్న ఫోటో అదేమిటి నా ఫోటోలాగే కనపడుతుంది అర్థం తీసుకుని అదే అద్దంలో నువ్వు నాన్నని పోలు ఉన్నావు అప్పుడు వాడు అనుకుంటాడు అబ్బా ఈయన శ్రీకృష్ణుడు అచ్చును అలానే ఉన్నాడే అనుకుంటాడు చూడండి ఈ కథ ఎలా ఉందో మరి వేదాంతలు కథ చెప్తే ఉంటుంది జీవుడు అచ్చు ఈశ్వరుని యొక్క ఇమేజ్గా ఉంటాడు జీవుడు బొమ్మని గీసి పెడితే అరే మీరు ఈశ్వరుడు బొమ్మ గీసుకున్నారే అని అనుకున్న ఆశేపత్ర ఎలాగో చెప్పమంటారా జీవుడు బొమ్మ గీయమంటారా మీకు ఈ స్కూటిస్తాడు ఈశ్వరుడు బొమ్మ జీవుడు బొమ్మ మీరు పసికండి అజో నిత్య శాశ్వతో హన్యే హన్యమానే శరీరే ఇప్పుడు నేను జీవుడు బొమ్మ గీసాన ఈశ్వరుడు బొమ్మ గీసానని చెప్పాలి మీకేమనిపించింది ఈశ్వరుడు బొమ్మ అంటే దాని అర్థం తెలిసిందా శ్లోకం పుట్టుకలేనివాడు నిత్యుడు ఈ దేహం నశించినా నశించడు పురాణుడు సనాతనుడు అంటే ఎవయా నువ్వు దేవుడు గురించి దేవుడి గురించి చెప్తున్నట్టున్నాయ అబ్బాయ్ నేను దేవుడి గురించి చెప్పట్లా దీవుడు గురించే చెప్తున్నా భగవద్గే ప్రజుమునుడికి బొమ్మ చూపించే నా బొమ్మే నాకు చూపిస్తున్నావు కాదు దేవుడు బొమ్మ చూపిస్తున్నావు దేవుడు బొమ్మే దీవుడు బొమ్మ దీవుడు బొమ్మే దేవుడు బొమ్మ ఇది కథ భాగవతంలో ఉన్న ఒక కథ కాబట్టి వీడు ఆ పరమాత్మ ఒక్కటియే ఇప్పుడు ప్రజుమ్నుడు ఉన్నాడు వాడు తెలుసుకోవలసినది ఏమున్నది ఈ సృష్టిలో ఆ శ్రీకృష్ణుణ్ణి తన జనకుడుగా తెలుసుకోవాలి అది మానేసి వాడు పాతికేళ్ళు ఎన్నెన్నో తెలుసుకున్నాడు ఆ తెలుసుకున్న వాడికి ఏమన్నా విలువ కాబట్టి జ్ఞేయం తప్పక తెలియదగినది మనిషై పుట్టినందుకు తప్పక తెలియదగినది ఆత్మస్వరూపం ఒక్కటియే అది దానికే క్షేత్రజ్ఞాన్ని పేరు అది నేను మీకు చెప్తాను అని శ్రీకృష్ణుడు అంతమాట పూర్ణిమ మద పూర్ణిమ పూర్ణిమ పూర్ణిమ మదక్షి పూర్ణిమ పూర్ణిమ మదయ పూర్ణిమ శిష్యు పూర్ణా తి